కీర్తన సంఖ్య నూట డెబ్బై నాలుగు మాను ఘోర దురిత వికారంభుల కారణమెన్నడు దీరును వైరము గుని తను బదలని బంధపు బారం బెన్నడు వాయును జడమగు జిహ్వాచాపల్యము గల వెడమతి ఎన్నడు వీడును చడని జీవునకు శ్రీ వెంకటపతి కడచూ పెన్నడు కలుగును